కీర్తన సంఖ్య ఐదు వందల ఎనిమిది కిట్టి శుద్ధులితనివి ఇది ఓ కొలువున్నాడు నట్ట నడుమన్ ఈ సుగ్రీవనారసింహుడు పగలు రాత్రి గాని పటు సంధ్యాకాల ముందు ముగి బి వెచ్చిగాని కొనగోళ్లచే గగనమూ నేలాగాని గనమైన తొడ నగుతా కిరణ్యు కొట్టే నరసింహదేవుడు వెలుపలాలోనగాని వెడగు గడప మీద తల్లిదండ్రి గాని ఎట్టి తావున బుట్టి మొలచి చిగిరించని ముదురు కోరలతోడ అలి హిరణ్యు జంకించే నరసింహదేవుడు ని మంచి ఆకారము ఆకారముతోడ ఊని ఇల్లు బందిలి గాని గుహలు ఆనుక హిరణ్యుని అడచి శ్రీ వెంకటాద్రి నానాదిక్కుల నేలిన నరసింహ దేవుడు నానాదిక్కుల నేలిన నరసింహ దేవుడు